మహా ేదసాదం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా భద్రం కణే విష్ణుయామదేవాద్రం పశ్యేమాక్ష స్రైరంగైస్తువాహిత్యద స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వవేదా స్వస్తి నష్టోమిస్తిన బృహస్పత్యర్దా ఓ శాంతిశాంతిశాంతి एको पृथ्वेतिलक्षिताेद तत्व कल्पयेत्सो विशंक भाष्य दुस्थो नमो ఏం ఆత్మవ్యతిరేకేణ అసత్వం రజ్జు సర్పవద్ ఆత్మనికల్పితానాం ఆత్మాన కేవలం నిర్వికల్పం యో వేద తత్వేన శృతితో యుక్తిత అంతవరకు వచ్చాం ఎవడైతే ఆత్మస్వరూపాన్ని అనుభవపూర్వకంగా శృతి యొక్క ఉపదేశాన్ననుసరించి యుక్తిని అనుసరించి శ్రవణ మననాది ధ్యాసన మూడు వచ్చేస్తాయి ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ఒక నిరంకుశమైన ధోరణని అవలంబించి కల్పయేత్ కల్పించవలెము అవిశంకిత అయ్యో మనం ఇలా కల్పించవచ్చా మనం ఇలా చెప్పవచ్చా ఎవరు ఏమనుకుని పోతారో ఎవరి మనసు కష్టం వస్తుందో అలా మొహమాట అవసరం ఏమి వద్దు ఏ శంకలు పెట్టుకోకుండా కల్పించుకుంటూ పో ఆ సందర్భాన్ని బట్టి కల్పించకూడదు ఎందుకంటే అల్టిమేట్గా అంతా కల్పనే అల్టిమేట్గా సత్యం ఏది కాదు ఎవరిథింగ్ ఈజ్ ఎన్ ఇమాజినేషన్ ఏ ప్రాజెక్షన్ ఆఫ్ ది మైండ్ కాబట్టి ఇప్పుడు గుడ్ ప్రాజెక్షన్ కల్పన మంచి కల్పనైనా కల్పనే చెడ్డ కల్పన అయినా అంతా కల్పనే అటువంటిప్పుడు మంచి కల్పనే చేసుకుంటే పోలేదా చెడ్డ కల్పన చేసుకుని దుఃఖించడం కంటే మంచి కల్పన చేసుకుని ప్రశాంతంగా ఉండడం మంచిది మంచి కల్పనలో ఇంకో ఉపకారం కూడా ఉంది అదేమిటంటే మంచి కల్పనలో ఉన్నట్లయితే ఇది కల్పన అనే సంగతి తెలుసుకుని పైకి పోగలుగుతాం ట్రాన్స్జెండ్ చేయగలుగుతాం చెడ్డ కల్పనలో ఉంటే ఇది కల్పన అనే సత్యాన్ని తెలుసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇది అవిద్య అది అవిద్యే ఒక అవిద్య మరింత సంసారంలోకి మన తీసుకుని లాగేస్తుంది మరో అవిద్య అది సంసారం నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది కాబట్టి కల్పన అన్నది సర్వ సర్వత్రా కల్పనే కానీ ఆ కల్పన సందర్భానుసారంగా ఆ సాధకునికి ఉపకారం చేసేటువంటి కల్పనని చేయాల్సి ఉంటుంది ఆ కల్పన ఎవడు చేయాలి ప్రతివాడు చేయకూడదు ప్రతివాడు కల్పన చేస్తే ఆ సామాజిక జీవనము తర్వాత ఆధ్యాత్మ జీవనము కూడా చాలా అసంబద్ధంగా చాలా అనుశాసనహీనంగా తయారవుతుంది డిసిప్లిన్ లేకుండా అయిపోతుంది కాబట్టి అలా చేయకూడదు ఏం యో వేద సహా కల్పయ ఎవడు ఈ తత్వాన్ని తెలుసుకుంటాడో వాడు కల్పన చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు జన్మాద్యస్యత అని మొదలుపెడతారు ఈ జగత్తు యొక్క అస్స అస్య జగత ఈ జగత్తు యొక్క జన్మాది అంటే సృష్టి స్థితి ప్రళయములు అని అర్థం ఆ జన్మాది అనే పదానికి యత ఏ పరమేశ్వరుని నుండియో అని మొదలు పెడతారు ఇది కల్పన సృష్టి అక్కడ సృష్టి లేదు స్థితి లేదు ప్రళయము లేదు అంతా కల్పన ఇప్పుడు డ్రీంలో ఒకటి క్రియేట్ అయింది కొంతకాలం ఉండేది తర్వాత నాశమైంది అది సత్యమా ఈ జాగ్రత్త అవస్థ ఒక దీర్ఘస్వప్నం కదా దీర్ఘస్వప్నం విద్ధి దీర్ఘం వా చెత్త విభ్రమం యోగవాసిస్తం ఈ జగత్తు అనేది ఇది ఒక దీర్ఘస్వప్నం అని తెలుసుకో నీకు స్వప్నం అనే మరో ఆల్టర్నేట్ ఎగ్జాంపుల్ కావాల్సి వస్తే వా దీర్ఘం వా చిత్త విభ్రమం పొడవాటి లాంగ్ హాలుసినేషన్ ఒక లాంగ్ హాలుసినేషన్ ఇప్పుడు బతుకున్నంతకాలం హాలిసినేషన్లో బతికేస్తే చచ్చిపోతాయి అని తెలుసుకో అని చెప్పారు కాబట్టి అదే సత్యము కూర్చోండి మా ఎక్కడోసం మీకు సౌకర్యంగా కుర్చీలో కూర్చోండి కాబట్టి అది ఎలాగూ కల్పమే ఎలాగూ సత్యం కాదు కానీ కల్పించాల్సిన సందర్భం ఉంది కాబట్టి కల్పించటమే కల్పయేది సహా అవిశంకిత ఇప్పుడు జన్మాజేత పెద్ద జర్చి వేస్తాం దాని అర్థం ఏమిటంటే సృష్టి స్థితి ప్రళయములు సత్యములు అని మా అభిప్రాయం కాదు మేము అందుకోసం చేయట్లేదు అని చర్చ నిజానికి సృష్టి ప్రళయములు సత్యము అని మేము అంగీకరించని అందరికీ సమానంగా అనుభవానికి వస్తున్నటువంటి ఈ సృష్టి ప్రళయములు కాల్పనికములే అయినా కాల్పనికములు అని స్పష్టంగా తెలిసినా కూడా ఆ విషయం ముందే చెప్తే వాళ్ళకి అనుభవానికి రావడం కొంచెం కష్టం అవుతుందని వాళ్ళని తయారు చేసేటువంటి ప్రాసెస్లో ఆరంభంలో సృష్టి ప్రళయాలను మేము వర్ణిస్తాము దీన్ని ప్రయోజనానుసారి వర్ణనం అని అంటారు ప్రయోజనానుసారి వర్ణనం ఒక ప్రయోజనాన్ని అపేక్షించి వర్ణిస్తాం ఇప్పుడు అదేంటే చందమామను చూపించి చిన్నపిల్లవాడికి ఆహారాన్ని తినిపిస్తారు లేదా చందమామ చందమామ ఆ చందమామ గురించి ఏదో చెప్తారు చందమామ అంటే చంద్రుడు మామ మామ మామంటే పిల్లలకి ఇష్టం ఉంటుంది నన్ను మా ఏదో డబ్బులు భోగిస్తాను ఏదో ఆ చంద్రుడే మామ అలాగేదో చెప్తారు అదేదో కల్పిస్తారు కల్పిస్తే ఆ పిల్లవాడు తిండి తింటాడు దానివల్ల వాడి ఆరోగ్యానికి బాగుంటుంది లేకపోతే పిల్లవాడికి ఆకలి వేసినప్పుడు తినాలని కూడా తెలియదు వాడికి అలాగా సపోజ్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంక కల్పించడం ఉండదు వాడికి ఆకలి వాడే తింటాడు ఇంకప్పుడు మానేస్తారు అంతే ప్రయోజనానుసారి వర్ణనం అంతే అంతకు మించి ఇంకేమి లేదు కాబట్టి సృష్టి ప్రళయాలను ఎందుకు చర్చిస్తామంటే వైరాగ్యం కోసం చర్చిస్తాం అది దాని ప్రయోజనం ఈ జగత్తును చూసి ఇదంతా సత్యం అని వీడు భ్రమపడుతూ ఉంటాడు వాడికి ఏమని చెప్తామంటే ఇది సత్యం కదిరా దీన్ని సృష్టించినవాడు ఒకడు ఉన్నాడు వాడు సత్యం అని చెప్తాం వాడు సత్యం అంటే అర్థం ఏంటండి దేవుడు సత్యం అంటే అర్థం ఏంటండి ఈ ఎదురుకుండా ఉన్నది నిత్యమే కాదా దాని అర్థం దాని అర్థం అంతే దేవుడు సత్యము అంటే ఇప్పుడు మార్కెట్ ప్లేస్లోనే సత్యం ఉంటే దేవాలయం కట్టుకోవడం ఎందుకు ఇంకా మార్కెట్ ప్లేస్లోనే ఉండిపోవచ్చు అలాగే జగత్తులోనే సత్యం ఉంటే ఇంక మళ్ళీ దేవుడు దెయ్యం ఇదంట ఎందుకు జగత్తులో సత్యం లేదు అని వాడికి దృఢంగా చెప్పడం కోసం వీడి మనస్సుని సంసార లంపటం నుంచి నివృత్తి కలిగించటం కోసం వీడి మనస్సుకి సు సృష్టి ప్రళయాలను వర్ణించి ఈ సృష్టికర్త ప్రళయకర్త అయినటువంటి ఈశ్వరుని వైపు మనస్సుని మళ్లించటం కోసం చెప్పినటువంటి కల్పన తప్ప ఇంకా అక్కడి నుంచి ఒక ఆయన ఒక చోట కూర్చుని ఇదంతా సృష్టి చేశాడు తర్వాత తర్వాత మింగేసాడు ఇదంతా అదంతా కూడా ప్రయోజనానుసారి వర్ణనం మటుకే వాస్తవంలో ఆ వైరాగ్యం ఎలా వస్తుందంటే చూడు ఈ సృష్టి ఉంది కదా ఈ సృష్టి చేసినవాడు పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ ఆత్మరూపంగా ఉన్నాడు అలా ఉంటుంది వర్ణన అంతేగాని ఒక ఆయన ఉన్నాడు ఆయన అలా డ్రెస్అప్ అయిపోయి కూర్చున్నాడు మన కోసం అలా ఎదురు చూస్తున్నాడు మనం పొగిడితే ఓ టాఫీలు విసరేస్తాడు మనం పొగపోతే పనిష్మెంట్ చేస్తాడు దట్ కైండ్ ఆఫ్ ఐ పర్సనల్ గాడ్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ ఫిలాసఫీ సో ద అది ఎలాగ అంటే చందమామ అని చూడండి సంథింగ్ లైక్ దాట్ ఎందుకంటే మనిషి నేను అనే ఒక దేహాభిమానంలో ఉండి నేను నా కుటుంబము మీ అండ్ మై ఫ్యామిలీ వాడు అంతకుమించి వాడు గ్రో కాడు అక్కడ ఫిక్స్ అయిపోతాడు మీ అండ్ మై ఫ్యామిలీ ఇట్స్ ఎ సిండ్రోమ్ మీ అండ్ మై ఫ్యామిలీ దగ్గర ఫిక్స్ అయిపోయిన వాడిని వాణ్ణి కొంచెం ఆ పరిధి నుంచి బయట పారేయడం కోసం ఏమో చెప్పిన మాటలు తప్ప అంతేగానే అదే పరమసత్యమని తీసుకోవటం అంగీకారమైన కాదు ఎనివే కాబట్టి ప్రయోజనానుసారి వర్ణనం కాబట్టి సకల జగత్తును సృష్టించినటువంటి సృష్టికర్త పరబ్రహ్మ ఆత్మరూపంగా ఉన్నది ఎదురుకుండా సృష్టి ఉన్నది ఈ సృష్టిని బాధితం చేసేయచ్చు ఇది నెగేట్ అయిపోతుంది కానీ ఆత్మ చైతన్యం ఎన్నడూ నెగేట్ కాదు కాబట్టి సృష్టి మిథ్య కల్పితం ఈ సృష్టిని బాధించగలం కానీ ఆత్మచైతన్యాన్ని బాధించడం అంటే నిషేధించడం అది నిషేధించలేము ఆత్మ చైతన్యాన్ని నిషేధించలేము కాబట్టి ఆత్మచైతన్యమే సత్యము అని అలాగే ఒక కాంట్రాస్ట్ కోసం సృష్టిని చూపించి సృష్టిని వర్ణించి ఆ కాంట్రాక్స్ట్ని ఎస్టాబ్లిష్ చేసి తద్వారా సృష్టిని నిరాకరించటముందు తాత్పర్యం కానీ జన్మాధ్యస్యత అనే ప్రకరణానికి అంతేగాని ఒక ఆయన అక్కడ కూర్చోబెట్టి ఆయన ఈ జన్మాదులన్నీ చేసేటండి అలాగే ఎస్టాబ్లిష్ చేయటం ముందు తాత్పర్యం కానే కాదు కాబట్టి జన్మాధ్యస్యత అనేది కూడా యథోవాయుమాని భూతాన్ని జాయంతి ఇత్యాది ప్రసంగములన్నీ కూడా సృష్టి ప్రసంగములన్నీ కూడా ఒక ప్రయోజనాన్ని మనస్సులో పెట్టుకుని చేయబడిన కల్పన తప్ప మరేమి కాదు మీకు కల్పయేత్ సోభిశంకిత అన్నదానికి దృష్టాంతం చెప్తారు భాష్యదారులు ఏమంటారో చూడండి వేదార్థం విభాగత కల్పయేత్ కల్పయతి కాబట్టి వేదార్థాన్ని వేద తాత్పర్యాన్ని ఆ విభాగాన్ని బట్టి విభాగం ఉంటే సందర్భాన్ని బట్టి సో ఆ గివన్ కాంటెక్స్ట్ అన్నిటికీ ఒకే పిడుకుకి బియ్యానికి ఒకే మంత్రం ఉండదా ఉండదు పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం ఉండదని ఏదో సామెత ఉంది ఏమిటో సామెత సంథింగ్ లైక్ దాట్ సో ఆ విభాగాన్ని బట్టి సందర్భాన్ని బట్టి కల్పన చేస్తాం సో ఇప్పుడు ఉదాహరణకి మీకు చిన్న దృష్టాంతం చుట్టా ఇప్పుడు స్త్రీ ఉందనుకోండి ఆ స్త్రీకి శాస్త్రకారులు ఏమని చెప్తారంటే పురాణాల్లో అక్కడ అలా చెప్తారు వివాహం చేసిన సమయంలో చెప్తారు చూడమ్మా పతి పరమేశ్వర అని చెప్తారు నీ భర్త పరమేశ్వరుడు అని చెప్తారు వీడు పరమేశ్వరుడు వీడు వీడిని చూస్తే వీడు పరమేశ్వరుడు అని అనుభవించే సందర్భం కూడా లేదు ఆ పరమేశ్వరుడు ఉండేటువంటి దివ్య గుణాలలో ఒక్క శాతం కూడా వీళ్ళలో లేవు వీడు పరమేశ్వరుడు వీడు పరమేశ్వరుడు కాదని అందరికీ తెలుస్తూ వారి కూడా తెలుస్తుంది అందరికీ తెలుస్తూ అవుతుంది ఐదా కూడా కల్పన ఎందుకు చేస్తారంటే నిజంగా ఆ హస్బెండ్ పరమేశ్వరుడు అని చెప్పడం కోసం కాదు చూడు ఈశ్వరుణ్ణి మనం ప్రేమించాలి ఆ ఈశ్వరుడు నీ భర్త రూపంలో ఉన్నాడు ప్రేమించు ఈశ్వరుడికి మనం సేవ చేస్తాం పూజ అంటే ఏం చేస్తారు పూజ అంటే ఏం చేస్తారు అర్ఘ్యం పాదయో పాద్యం సమర్పయామి అంటే కాళ్ళు కడుకుని మిగిలిస్తారు ఆ తర్వాత హస్తయోహ అర్ఘ్యం సమర్పయాన్ని చేతులు కొడుకుందుకు త్రాగడానికి ఇచ్చిదాన్ని అర్ఘ్యం అంటారు కాబట్టి ఇంటికి భర్త రాగానే కాలు కొడుకుని నీళ్ళు కాఫీ ఇయ్యమా ఆ సేవ చేయని అభిప్రాయం ఎందుకంటే దేవుడు కదా అలా చేయ అంతేగాని వాడి వాడి మనాన్ని వాడిని వదిలిపెట్టేకు వాడి కొంత సేవ చెయ్యి అని అంతే దాని తాత్పర్యం అంతే ఆ సందర్భాన్ని బట్టి అలాగే కల్పిస్తారు అలాగే ఎత్ర నార్జస్థు పూజ్యంతే మోదంతో తత్ర దేవతాహ అని ఇంకోటి కల్పిస్తారు ఎవంటే ఏ ఏ కుటుంబంలో ఏ సమాజంలో స్త్రీలు చక్కగా రెస్పెక్ట్ ఇవ్వబడతారో అప్పుడు ఆ దేవతలందరూ పైనుంచి ఆశీర్వదిస్తూ ఉంటారు వాళ్ళు చాలా సంతోషించి వాళ్ళు ఏమో ఆ కోరికల్ని తీరుస్తారు అని చెప్తారు అంటే వాళ్ళందరూ అక్కడ పట్టుపంచులో కట్టుకుని కిరీటాలు పెట్టుకుని వెయిట్ ఉన్నారు ఈ స్త్రీని రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు అలాగా కాసులు కురిపించేస్తారు అనా జస్ట్ వెయిటింగ్ ఫర్ ప్రోయింగ్ లక్ష్మీదేవి ఇలాగ కుండట పట్టుకుని ఉంటుంది బంగారపు కుండ అలా పోషిస్తూ ఉంటుంది కాసులు అలా పోషిస్తారునా కాదు అయ్యా రెస్పెక్ట్ ఇవ్వని ప్రతి హృదయంలోనూ ఈశ్వరుడే ఉన్నాడు అబ్బా physically at a disadvantage. That's why you give respect. The only thing that is, the only thing that is important is to empower them. That's respect. Empower them. That's the Dharma. That's why. If there is a divine divine, there are many people waiting for there. They are happy. They are not happy. They are not happy. ఆయనకి తెలుసు పరబ్రహ్మ ఏకం ఇంకా రెండోది లేదని తెలుసు ఆయనకి మనుస్మృతికారుడు తెలిసి కూడా అలా కల్పిస్తాడు అదే ఆ పని నువ్వు కూడా చేయమంటున్నారు ఇప్పుడు మనుస్మృతి గారు ఇప్పుడు మళ్ళీ మనవే పిలక పట్టుకొచ్చి తీసుకొచ్చి ఏమాయో కొంచెం కల్పనలు కొత్త కొత్త కల్పనలు చేసినటువంటి ఆయన ఎక్కడి నుంచి వస్తాడు ఇడూ ఇటు ఎవరుసారి ఇడూ ఇోహెటూ ఇటు ఎవడు చేయాలో పని తత్వాన్ని తెలుసున్నవాడు ఆత్మస్వరూపాన్ని తెలుసున్నవాడు వాడు విషయాన్ని అయ్యో మళ్ళీ మనస్ఫూర్తికారులు చేయలేదే అని ప్రతిదానికి శ్లోకం పట్టుకుని కాలక్షేపం చేస్తావా నువ్వు నువ్వు కల్పించు నువ్వు తత్వాన్ని తెలుసుకోముందు తెలుసుకుని కల్పించి పారాయి అనే అలాగే మూర్తి ఉన్నది రాముడు విగ్రహాన్ని పెడతారు అయితే కృష్ణుడు విగ్రహాన్ని పెడతారు మూర్తిని ఎన్నిక పెట్టారు స్ఫూర్తి కోసం పెట్టారు ఆ మూర్తిని చూస్తే మనస్సుకి ఏకాగ్రత వస్తుంది స్ఫూర్తి లభిస్తుంది రెండు పనులు సిద్ధిస్తాయి చంచలమైన మనస్సుకి ఏకాగ్రత సిద్ధిస్తుంది తర్వాత తర్వాత ఏకాగ్రత ఇంకొక స్ఫూర్తి అదిగో రాముడు పుతృవాక్య పరిపాలన చేసినవాడు ధర్మాన్నించి తప్పినవాడు కాదు ఏనాడునో అనే స్ఫూర్తి లభిస్తుంది అందుకోసం అదిగో దేవుడని అక్కడ కల్పించారు అంతేగాని వీడు రాముడు రామవత్ వర్తితవ్యం నా రావణవత్ అని దాని సందేశం రాముడిలాగా బతకాలి కానీ రావణులలాగా వీడు బతకడం రావణుడిలాగే బతికిస్తూ ఉంటాడు కానీ రాముడికి దండం పెడతాడు ఇప్పుడు పొలిటీషియన్స్ ఉన్నారనుకోండి వాళ్ళు ఎలా ఉంటారు వాడు ఏ ఏ దేవుడికి దండం పెడితే ఓట్లు పడితే ఆ దేవుడికి దండం పెడతారు అలాగా దానికోసం కాదు అలాగే ఆ రాముడు బొమ్మని ఒక పాలకిలోనో ఎక్కడో కూర్చోబెట్టి ఊరంతా తిప్పి తీసుకొస్తామో అంటే దేనికోసం ఊరేగింపు కోసం పెట్టలేదు ఆ మూర్తిని ఆ మూర్తిని చూసి మనస్సును ఏకాగ్రం చేసుకుని స్ఫూర్తిని పొందటం కోసం పెట్టారు అలాగే అదండి కూడా ఏదో స్ఫూర్తి ఉంది అంటే శుభం భూయా గోహెడ్ ఏదైనా మీకు స్ఫూర్తి కనపడితే చేయండి జనరల్లీ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత భక్తి అన్నది ప్రైవేట్ కమ్యూనియం తప్ప పబ్లిక్ షో కాదు ఒక లెవెల్కి వచ్చిందరమా చిన్న పిల్లలకి ఏదో గణేష్ ఉత్సవం చేసుకుంటారు అంటే చూసుకున్నారా నాయనరా అని వాళ్ళని ప్రోత్సాహం చేయాలి వాడు రోడ్డు మీద ఏదో బొమ్మ పెట్టేసి చేసుకుంటాడు అది ఆ వయస్సు లాంటిది వాళ్ళకి ఆ ఉత్సాహం మంచిది ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీని కొంచెం ఇటువంటి డైరెక్షన్స్లోకి మళ్ళిస్తే అది డిసిపేట్ అయిపోతుంది లేకపోయినట్లయితే ఏమవుతుంది ఆ ఎనర్జీ రాంగ్ యాంగిల్లో పోతుంది అందుకోసం వాళ్ళకి కొంత ఇటువంటి అలాగే దీపావళి కూడా అంతే ప్రతి వాడికి కూడా ఏదో తగలబెట్టి రక్షణ ఒకటి ఉంటుంది ఆ పశు ప్రవృత్తి ప్రతి మనిషి హృదయంలో దాగి ఉంటుంది నేను దాన్ని తగలబెట్టడం అంచేతనే ఏదైనా ఇప్పుడు మీరు గమనించిన చిన్న మంటలు మండుతోందనుకోండి వీడి ఇక్కడ అక్కడా వెతికి ఆ ఈ కాగితం ఒక అయితే దంట పరిస్తారు ఆ సంస్కారం ఉంటుంది ఏదో కొంత తగలబెడుతూ ఉండాలి ఆ వినాశ సంస్కారం ప్రతి వాడిలోనూ ఉంటుంది ఆ రజోగుణం అది కాబట్టి ఒక యావెన్యూ ఒకటి క్రియేట్ చేస్తే దాంట్లో పడిపోతుంది అని చెప్పి నరకాసురుడు నరకం అంటే పాపం అండి నరకం అంటే పాపం అని అర్థం దాని ముఖం చూస్తే తెలియట్లేదు నరకము అంటే సత్య భామ సత్యమే భామయ్యి నరకాన్ని నశింపజేసింది ఏమర్థమైంది మీకు ఆ పేర్లు చూస్తే సో కాబట్టి ఈ పాపాన్ని నశింపజేయండి పాపాన్ని తగలబెట్టండి పాపము యొక్క ప్రతిరూపమైన ఒక రాక్షసుడు మరణిస్తే అప్పుడు మీరు పెద్ద పండగ చేసుకోండి ఆ పేరు మీద అని ఒక ఏడాదికి ఒకసారి ఈ తగలబెట్టే కార్యక్రమం ఒకటి పెట్టారు ఎవడో పెట్టాడు ఒరిజినల్గా దీపావళి అది దీపాలు వెలిగించమన్నారు అంతేగాని క్రాకర్స్ అవి ఎవడో పెట్టలేదు ఒరిజినల్గా దీపావళి దాని మీద ఇంకొకడు కల్పించాడని అనుకుందాం యోగ్యమైన సంస్కారంతో తగలబెట్టి ప్రవృత్తి ఏదైతే ఆ ఇన్స్టింక్ట్ ఏదైతే ఉందో అది ఆవేళ తీర్చేసుకో అని పెట్టారు అంతేగాని ఈ జూవలని పెద్ద పెద్ద తపాసులని ఇది అనేది పెట్టి ఊరంతా హడావిటీ చేసి నాయిస్ పొల్యూషన్ చేసి రోడ్లన్నీ జడగొట్టి రోగాలు తెచ్చుకుని గాయాలు తెచ్చుకుని వాట్ ఈజ్ ఆల్ దిస్ ఆల్ ది అదంతా కూడా మతమే అదంతా పూజే ఏమన్నా ఆరాధించడమే కాబట్టి అది సందర్భం కాదు కాబట్టి ది పాయింట్ ఈజ్ టేకెన్ వెరీ వెల్ టేకెన్ మనస్సు చాలా చంచలంగా ఉంటుంది ఆ చంచలమైన మనస్సుకి అది బహిర్ముఖంగా ఉంటుంది ఎప్పుడు సృష్టి ఎందు ఉండేటువంటి పదార్థములందు బహిర్ముఖంగా ఉంటుంది అటువంటి మనస్సును అంతర్ముఖం చేసి ఏకాగ్రం చేయటం కోసం యోగాన్ని అభ్యాసం చేయాల్సి ఉంటుంది అందుకోసం జగత్తు మిథ్యా అనే సత్యాన్ని వాడికి బోధించడం కోసం అనేక రకములైనటువంటి కల్పనలు చేసి అలా వర్ణిస్తారు అంతే కానీ ప్రతి కల్పన లెటరల్గా తీసుకోకూడదు అది దట్ ఈస్ ది పాయింట్ స్పిరిటే తీసుకోవాలి తప్ప దేన్ని లెటరల్గా తీసుకోకూడదు అయితే ఎప్పుడైతే లెటరల్గా తీసుకోవడం ప్రారంభించారో అప్పుడే మీరు యూ హ్యావ్ ఆల్రెడీ లాస్ట్ ద గ్లోరియస్ ఇంకా లెటరల్గా తీసుకోవడం ప్రారంభిస్తే పోయిందంతే దానికి పసైపోయింది ఇట్ ఈస్ ఇదేవం పరం వాక్యం అదోన్య పరమితి నువ్వు కల్పించమని చెప్పారు అలాగే నువ్వు అలా కల్పించు ఇవో ఈ వాక్యం ఉన్నది దీని తాత్పర్యము ఇది ఇదం పరం ఆ వాక్యానికి తాత్పర్యం అది అని కల్పించి చెప్పు అని చెప్పారు నువ్వు కల్పించి చెప్పు హిరణ్యాక్షుడు హిరణ్యక శిపుడు ఉన్నారు చూడండి నేను ఒక స్పిరిట్ చెప్తాను హిరణ్యాక్షు హిరణ్యం అంటే డబ్బు ధనం భోగాలు భోగ సాధనాలకి హిరణ్యములకి హిరణ్యం అంటే వెల్త్ వాడి చూపెప్పుడు వెల్త్ మీద ఉంటుంది హిరణ్యాక్షుడు ఏమండి ఆ వెల్త్ని పోగెడతాడు వాడు బతుకంతా వెల్త్ని పోగెడుతూ ఉంటాడు ఆఖరికి వెళ్తూ పోగొడితో పోగొడితో ఆ దేవుణ్ణి కూడా కాదని వెళ్తున్న పోగొట్టి చచ్చిపోతాడు దేవుడి చేతిలోనే చచ్చిపోతాడు కాలపురుషుడి చేతిలో చచ్చిపోతాడు వీడు పోగెట్టి పోగొట్టిపోయేడుగా వెళ్తూ దాన్ని అనుభవిస్తూ ఉంటాడు హిరణ్యక శిపుడు వీడు హిరణ్యకషిప్పుడు భోగమే వాడు ఎప్పుడు మత్తులోనే ఉంటాడు భాగవతంలో అలా వర్ణించారు ఎప్పుడు భోగమే వాడు కూడా కొంత వేదాంతం చెప్తాడు ఆ మత్తులో కొంత వేదాంతం కూడా చెప్తాడు ఎప్పుడు భోగప్రధానుడు ఆ వెల్తంతనే అన్నయ్య హిరణ్యాక్షుడు అన్నయ్య సంపాదించిపోయిన ఆస్తి అంతా కూడా హిరణ్యాక్షుడికి పెళ్ళి పెడాకులు ఏమి ఉండవు ఎందుకంటే వాడు డబ్బు సంపాదించడానికి తప్పింది ఎందుకు మనికిర ఆ ప్రయత్నంలోనే మరణిస్తాడు వీడు అనుభవించేస్తూ ఉంటాడు ఇంకా వీడు సంపాదించడు వీడు అనుభవిస్తూ ఉంటాడు వీడికో కొడుకు వీడు ఎప్పుడు కూడా భోగప్రధానుడైన వాడు రోగాలకి బానిసైపోతాడు మనస్సు కూడా కలుషితమైపోయి క్రోధంతో కామంతో నిండిపోతుంది అదే హిరణ్యకశముడు ఉంటాయి వాడికి ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకు ఈశ్వరునియందు మనస్సుని లగ్నం చేస్తాడు ఎప్పుడైతే మనస్సుని ఈశ్వరునియందు లగ్నం చేస్తాడో ఆనంద స్వరూపుడుగా మిగిలిపోతాడు అంచేతనే అతనికి ప్రకృష్టమైన ఆహ్లాదము ఆనందము గలవాడు కనుక ఏమండి ఇంకా ఆ స్టోరీ అలాగ వెళ్ళి వెళ్ళి వెళ్ళి అదంతా కూడా సింబాలిక్గా ఉంటుంది తర్వాత నృసింహ నృసింహ అంటే సగం దేహం మనిషి సగం దేహం మనిషి సగం దేహం బొడ్డు దాకా మనిషి బొడ్డు సింహం అని కాదు నృసింహ అంటే ఏ మ్యాన్ ఏ హ్యూమన్ బీయింగ్ హూ ఈజ్ ఈక్వల్ టు ఏ బీస్ట్ ఏ బీస్ట్లీ హ్యూమన్ బీయింగ్ అని అర్థం బీస్ట్ లాంటి హ్యూమన్ బీయింగ్ అని అర్థం ఇప్పుడు ఈ హిరణ్య కశ్యపుడికి సోఫిస్టికేటెడ్ ధర్మబోధ వాడి దగ్గర పనిచేయదు వాడికి ఒక బీస్ట్లీ హ్యూమన్ బీయింగ్ వచ్చి వాడిని సంహారం చేసుకోవట్లేకపోతుంది ఏమండే తర్వాత స్తంభాన్ని పగలకొట్టుకుని వచ్చేసేటది కాదు సర్వవ్యాపకుడు ఈశ్వరుడని ఆత అక్కడ ఆ సందర్భానికి తాత్పర్యం తర్వాత ఎవడైతే దేహాభిమానానికి అతీతంగా ఉంటాడో వాణ్ణి పాములు కరిచినా ఏమీ చేయలేవు పర్వతం నుంచి కింద పడేసినా ఏమీ చేయలేవు పాము కరిస్తే హాని ఎవరికి కలుగుతుంది ఎవడు దేహం అనే కలిగి ఉంటాడో వాడికి హాని ఎవడు నేనే దేహం అనుకుంటాడో వాడికి హాని దేహాభిమానానికి అతీతంగా ఉండే జ్ఞానిని నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పవక న చైనం నయనం దహ సో నశోషయతి మారుత అని శ్రీకృష్ణుడి గీతలో చెప్పిన దానికి ప్రహ్లాదోపాఖ్యానమే దృష్టాంతం ఇక్కడ చెప్పినవే అన్నీ అక్కడ ప్రహ్లాదోపాఖ్యానంలో మీకు కనపడతాయి అక్కడ గుండిగల్లో ప్రహ్లాదుల్ని దింపి కింద మంట పెడతారు తీసుకొచ్చి కనిపిస్తారు సరిగ్గా ఈ శ్లోకమే ఈ శ్లోకానికే అదే రిమైన్స్ సేఫ్ అంటే అభిప్రాయం ఏమిటి జ్ఞానిని ఏది ఏమీ చేయలేదు ఎందుకంటే ఆయన దేహం కానే కాదు దేహానికి హాని చేయగలుగుతారేమో కానీ ఆత్మ చైతన్యానికి హాని అవ్వడు చేయలేడు ఆయన ఆత్మస్వరూపుడే ఉంటాడు అనే అభిప్రాయం ఈ రకంగా దాన్ని దాని స్పిరిట్ని మీరు తెలుసుకోవాలి తప్పిస్తే అది ఆ స్పిరిట్ని మనస్సులో పెట్టుకుని ఆ ఉపాఖ్యానం కల్పించబడింది అలాగ వ్యాస మహర్షి అలా కల్పించి పెట్టాడు దాన్ని స్పిరిట్ కోసం అది తెలుసుకోవాలి కాబట్టి ఈ విధంగా కల్పన సాగిపోతూ ఉంటుంది కల్పయేత్ సోమిశంకిత మీరేదైనా కొత్త కొత్త మీరు కూడా కల్పించాలనుకుంటే కల్పించండి అంటే మీరు తత్వ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఆత్మనిష్ఠులై గోహెడంటూడ కల్పయేత్ సోమిశంకిత అనే అభిప్రాయం కాబట్టి ఈ వాక్యానికి ఇది తాత్పర్యము ఆ వాక్యానికి అది తాత్పర్యము నేను ఇప్పుడు చెప్పింది అదే ఇదం వాక్యం ఇదం పదం అదహా వాక్యం తత్ తరం అలాగే వామనావతారానికి నేను చోట చెప్పాను అలాగ నేను ఒకప్పుడు ఎవరోలో చెప్పిందో నేను సంగ్రహించి చెప్పుకుండొచ్చు లేకపోతే ఒకప్పుడు నేనే స్వయంగా చెప్పుకుండొచ్చు దట్ ఫ్రీడమ్ మన శుభ ఎవరో చెప్పారు ఇప్పుడు నృసింహ స్వామి గురించి నేను చెప్పింది స్వామి రామతీర్థ చెప్పారు ఎక్కడి నుంచి చెప్పారంటే ఆయన ఎక్కడి నుంచి చెప్పలేదు హీ డి నాట్ బ్రింగ్ ఫ్రమ్ ఎనీ అథారిటేటివ్ సోర్స్ హీ డస్ దట్ ఆల్సో But this particular point, the Raiyananji said, he told it from within his own understanding. Allah can understand, that's what I can understand. Allah can understand. This is the way that we can understand. This is the way that we can understand. You have to say, so Dayananda Saraswati, the founder of Ariya Samaj, he said, Apsarasana humaatunde. Apsarasala on the name of the Vedantra. The Vedantra allah was to understand, Apsarasala on the name of the Vedantra. అప్సరసలంటే అంటే చక్కగా సిల్క్ చైర్లో వీ కట్టుకుని మంచి అందంగా డ్యాన్సులోవి చేస్తూ అలంకారాలు పెట్టేసుకుని ఉంటారు వాళ్ళు డ్యాన్సులు చేస్తుంటే మనం చూసి ఆనందించచ్చు అలా అనుకోకుండా మీకేం పిచ్చే అన్నాను అలాగేం పైన అక్కడ డ్యాన్సులు చేస్తూ ఎవరు ఉండరు అప్సు సరథి ఇది అప్సరాహ నౌ అంటే నీటియందు ప్రవహ నీటియందు పయనించున్నది ఏమిటి నౌక కాబట్టి అప్సరాని ఎక్కడ వచ్చినా నౌక అని అర్థము పడవా నౌక అని అర్థము అనే ఆ విధంగా ఆయన ఆ మంత్రాలను వ్యాఖ్యానం చేస్తారు ఆయన చేసిన మంత్ర వ్యాఖ్యానం మోస్ట్ కన్విన్సింగ్ వ్యాఖ్యానం అయితే ఇప్పుడు మీరు ఆర్థడాక్స్ స్కూల్లో విద్యారణ్య స్వామి ఏది రాస్తే అదే సత్యం అన్నట్టుగా తీసుకుంటారు మంత్ర వ్యాఖ్యానం చిత్రం ఏంటంటే విద్యారణ్యస్వామి కొన్ని మంత్రాలకి సరిగ్గా అర్థం రాయలేదు మీరు చూస్తే తెలుస్తుంది దాన్ని ఏదైనా కొంచెం విమర్శ ఒక ఓపెన్ మైండ్తో చదివితే తెలుస్తుంది నన్ను అడగండి నేను చెప్తా ఆయన సరిగ్గా రాయలేదు ఎందుకంటే కొన్ని మంత్రాలు కురుకుడు పడవు దానికి ఏం అర్థం తెలియదు ఏవో ఉంటాయి క్రోశాతి గద్దా కన్యేవతున్నా పేరుం తుంజానా ఏమర్థమైంది మీకు ఇంకా ఏదో ఇంకో ముక్కు నాకు గుర్తులేదు ఏమిటి దానికి అర్థం ఈ మూడో అష్టం మూడో సంస్థ మూడో అష్టంలో ప్రజాపతి కామైత అనే పన్నంలో చిట్ట చిగున ఉంది మంత్రం క్రోషాతి గద్ద కన్యేవా తున్నా కన్యేవా తెలిసింది కన్యా ఇవ ఈ తున్నా పేరుం తుంజానా ఏమీ తెలియలేదు మీకు డిక్షనరీలో కూడా ఏమి ఉండదు విజయస్వామి అటువంటి చోట్ల చాలా స్ట్రగుల్ అయిపోతారు ఆయన ఎవడైనా స్ట్రగుల్ అవుతాడు ఆయనే కాదు ఏదేదో చెప్తారు కొన్ని చోట్ల మోస్ట్ అన్కన్విన్సింగ్గా ఉంటాయి ఆయన చెప్పిన మీనింగ్ ఏమి కన్విన్సింగ్గా ఉండవు స్వామి దయానంద సరస్వతి వచ్చి ఋగ్వేద భాష్య భూమికలు ఇవి మొత్తం మంత్రాలు అన్నట్టుగా అత్యద్భుతమైన మీనింగ్లు ఇచ్చేశారు తర్వాత అరబిందో ఋగ్వేద మంత్రాలకి చాలా ఒరిజినల్ మీనింగ్స్ ఇచ్చుకుంటూ పోయారు ఆయన చాలా కన్విన్సింగ్గా ఉంటాయి దాని ముఖర దృష్టి తెలిసిపోతుంది తర్వాత ఆ రకంగా మంత్రాలకి ఎంతో కొంత భాగానికి అది మహేష్ ఆనందగిరి కన్కల్ హరిద్వార్ ఆయన నాలుగు పుస్తకాలు ప్రచురించారు అథర్వవేద సంహిత సంహితపనిషచ్చతకం ఆ పుస్తకాల పేర్లవి సామవేద సంహితపనిషచ్చతకం అంటే వంద మంత్రాలుగా ఆయన అర్థం చెప్తారు ఆ అర్థం స్వామి చెప్పిన అర్థం కూడా చెప్పి తను స్వతంత్రమైన అర్థాన్ని కొన్నింటి చెప్తారు అలాగే సైన్స్ అండ్ కృష్ణ ఎదుర్వేద అనే పుస్తకంలో కొన్ని మంత్రాలకి స్వతంత్రమైన మీనింగులు విద్యారణ్య స్వామి మీనింగ్ ఇచ్చి సో ఆ మీనింగుని కొంత పరిశీలించి ఒకప్పుడు దాన్ని ఖండించి ఇంకోప్పుడు దాని మీద ఇంప్రూవ్ చేస్తూ కొన్ని మీనింగులు ఇస్తూ పుస్తకం కూడా వచ్చింది సో ఈ విధంగా ఆ మంత్రం ఉంది అంటే ఈ మంత్రానికి ఇది అర్థము అని చెప్పాలి అదే కానీ పుస్తకం చూసి చెప్తానంటే అస్తమానం పుస్తకం చూసి చెప్తానంటే విద్యారణ్య స్వామి రాసిందే పరమసత్యము అంటే ఆయన యాజ్ఞిక భాష్యం రాశారు ఆ యజ్ఞంలో ఎలా ఉపయోగిస్తారో ఆ మంత్రం అది చెప్పి ఊరుకుంటారు అర్థం చెప్తే చెప్తారు లేకపోతే లేదు చెప్పారు అన్ని మంత్రాలకే అర్థం చెప్పారు చాలా ఉపయోగకరంగా ఉంటాయి కొన్ని చోట్ల కన్విన్సింగ్గా ఉండవు కొన్ని చోట్ల తేల్చి పారేస్తారు ఇదే ద్రష్టవ్యం అని అంటారు ఇదే ద్రష్టవ్యం అన్నారంటే ఈ చూసుకో ఇంక మీద నువ్వు చూసుకోవాలని వీలుపెట్టేస్తారు అంటే అది కొడుకులు పట్టడం లేదని అర్థం కాబట్టి ఆ విధంగా ఆ సమా ఆ సామర్థ్యం ఉంటుంది ఇది పాజిటివ్ మళ్ళీ నెగిటివ్ చెప్తున్నారు అంటే ఏమిటి మీరు ఆత్మతత్వాన్ని తెలుసుకోకుండగా ఉపనిషత్తుల యొక్క పరమతాత్పర్యము పరబ్రహ్మను ఆత్మగా బోధించుట అనే ఆ సత్యాన్ని అనుభవాన్ని తెలుసు శ్రవణమన నిర్ధాసనాల ద్వారా తెలుసుకోకుండగా మీరు దాన్ని అనుభవానికి తెలుసుకోకుండగా ఆ పరమసత్యాన్ని నేను చాలా శ్రద్ధగా చెప్తున్నా మీరు గమనించరో లేదో మళ్ళీ చెప్తున్నా చూడండి ఆ పరమసత్యాన్ని ఆకలింపు చేసుకోకుండా నేను ఓ పీఠం ఒకటి పెట్టాను నేను గురువుని నేను ఇది బోధిస్తాను ఇదిగో ఈ వేదాన్ని నేను బోధిస్తాను లేకపోతే ఆ పురాణాన్ని ఏం చెప్తాను ఇదిగో ఈ సంప్రదాయం ఈ పూజను చెప్తాను అని లోకాన్ని అధ్యాత్మ మార్గంలో నడిపించే ప్రయత్నం చేసేవాడు స్వయం కన్ఫ్యూజ్డ్ పరాన్ కన్ఫ్యూజ్ అయితే కేటగిరీలో పడతారు తప్పించి వాడు లోకానికి చేయగలిగే ఉపకారం ఏమీ ఉండదు అంతే కదా పాజిటివ్ చెప్పి నెగిటివ్ చెప్పాలి నెగిటివ్ చెప్తున్నారు శంకర్లు నహ్యనధ్యాత్మవిత్ వేదార్థతత్వం జ్ఞాతుం శక్నోతి తత్వత అనధ్యాత్మవిత్ అంటే ఆత్మస్వరూపం తెలియని వాడు వేదమంత్రముల యొక్క తత్వాన్ని తెలుసుకుందుకు సమర్థుడు కాజాలడు ఆత్మస్వరూపం తెలియని వాడి వల్ల వదండి అది ఇప్పుడు మీకు నేను ఒకసారి చెప్తా ఎవడైతే ఈశ్వరుణ్ణి తన హృదయంలో దర్శించగలుగుతాడో ఈశ్వర సర్వభూతానం హృదయే అర్జున తిష్టత శ్లోకం ఉంది కదా గీతలో ఈశ్వరుడు నా హృదయంలో ఉన్నాడు అని తన హృదయంలో ఎవడైతే ఈశ్వరుణ్ణి దర్శించి భావన చేసి ధ్యానించగలుగుతాడో వాడు మాత్రమే ఈశావాస్యమిదం సర్వం ఈ సకల జగత్తు ఈశ్వరుని చేత వ్యాపించబడి ఉన్నది అని దర్శించగలుగుతాడు అలా కాకుండా నా హృదయంలోకి నేను చూసుకున్నప్పుడు ఒక పరిచ్ఛన్నమైన కామక్రోధములతో ఇబ్బంది పడుతూ ఏదో కాలప్రభ కాలప్రవాహంలో కొట్టుకుపోతో పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అనే ప్రవాహంలో కొట్టుకుపోతో ఒక పరిచ్ఛిన్నమైన ఈగోయిక్ పర్సన్ ఒకడు నాకు అనుభవానికి వచ్చాడు అనుకోండి వీడు కళ్ళు తెరిచి చూస్తే వీడికి ఒక ఈగోకి ఏమి దర్శనం అవుతాయి అదర్ ఈగోస్ దర్శనం అవుతాయి ఒక దేహాధ్యాస ఏం కనపడుతుంది అన్ని దేహాలు కనపడతాయి దేవుడు ఎక్కడ కనపడతాడు దేవుడు ఏం కనపడ్డాడు తెలియడు కూడా వాడు వచ్చి పీఠం ఎక్కి నేను దేవుణ్ణి గురించి బోధిస్తాను అని ఒక ప్రొఫెషన్ కింద పెట్టుకుని బోధిస్తూ ఫాలో అయ్యి వాళ్ళు ఫాలో అవుతారు so will he be able to convey any message to anybody no he cannot follow cha chudandi ee lokamlo followers india is a country of followers that is not a problem evado hud follow out untadi hyde park london lo a platform okotunda speakers platform akkade velite anybody can stand on it adi koncham daniki metlore untadi అక్కడ మీరు దాని మీద ఎక్కి నిలబడగానే అది మంచి పార్క్ ఇటువంటి జనాలు ఎప్పుడూ అలా నడుస్తూనే ఉంటారు మిడ్ నైట్ మినహాయించే మిగతా టైమ్స్లో అది ఎవరో వాళ్ళు ఉంటారు మీరు నిలబడగానే దే సీయు అన్నది ఎక్కా వచ్చేసి ఒక్క రెండు నిమిషాలు మీరు నిలబడితే రెండు నిమిషాలు కూడా అక్కర్లా వన్ మినిట్ నిలబడితే చాలు వస్తారు ఓ కొంతమంది పోగొత్తారు నవ్ దే సే ప్లీజ్ స్టాల్ యూ టెన్ ఎనీథింగ్ ఎనీ టాపిక్ మీరు ఎకానమీ మాట్లాడవచ్చు లేకపోతే బ్రహ్మసూత్ర మీరు ఏదైనా మాట్లాడచ్చు ఎనీథింగ్ ఇదంటారు వింటారు కొంతసేపు వింటారు అది స్పీకర్షిప్ ప్లాట్ఫామ్ ఎలాగైతే ఇప్పుడు మీరు ఏంటి ట్యాంక్ బండ్కి వెళ్ళారనుకోండి అక్కడ నిలబడి విగ్రహాలు ఓ విగ్రహం చూస్తారు ఆ ఇంకో విగ్రహం చూస్తారు అలా పది నిమిషాల్లో డజన్ విగ్రహాలు చూస్తారు ఒక్కొక్క విగ్రహం దగ్గర ఓ నిమిషం రెండు నిమిషాల్లో నిలబడతారు అలాగే అక్కడ ఆ ప్లాట్ఫామ్ దగ్గర కూడా నిలబడతారు అదేవిధంగా ఇండియాలో మీరు ఏదైనా ఒక కల్టు మొదలెట్టారనుకోండి లేకపోతే ఓ పూజ ఏదో మొదలెట్టారనుకోండి లోకంలో ప్రసిద్ధంగా ఉన్నవి పురాణాల్లోనూ ఇక్కడ ఈ రోజుల్లో సంస్కృతం చదివి తెలుసుకుని మొదలుపెట్టిన వాళ్ళు ఎవరూ లేరు ఈ పెద్ద పెద్ద పీఠాధిపతులు అని చెప్పి లోకంలో ధర్మాన్ని ప్రచారం చేసి వాళ్ళు కూడా సంస్కృతం చదువుకోకపోవడం అనే పెద్ద దోషం వాళ్ళైంది అలా కొట్టొచ్చినట్టుగా కనపడుతూనే ఉంటుంది అంటే వాడు ఏం సంస్కృతం చదువుకోవడం ఏదో గతానుగతికో లోకహా అన్నట్టుగా కర్ణాకర్ణిగా నడిపించుకుపోతూ ఉంటుంది విని వాళ్ళకి ఎవరికి సంస్కృతం రాదనేటువంటి ఒక పెద్ద అడ్వాంటేజీ ఉన్న ఉన్నది సో అలా నడిచిపోతూ ఉంటుంది కొన్ని ట్రాన్స్లేషన్స్ అయినా పూచీగా చదివి చెప్పారా అంటే అది లేదు ఉడికే గాలివాటంగా ఇది చెప్పుకుంటూ పోవడం చిన్నప్పటి నుంచి విని పోగేసినటువంటి సమాచారం ఉంటుంది అదే ఫీల్డ్లో పడి ఉంటే అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి వాటినే పోగేసి ఇటుటిప్పి అటుటిప్పి నడిపిస్తూ వాట్ యూ ల్యాక్ ఇన్ అండర్స్టాండింగ్ యూ రిప్లేస్ ఇట్ విత్ సమ్ రిచ్ రిచువల్ ఏం చేస్తుంది అంటే బుద్ధిశక్తి లేని వాడికి అది ఇట్స్ ఏ బిగ్ సేవియర్ మీరు రిచువల్ చేసుకుంటూ పోరు రిచువల్ మానేస్తే ఇంకేముంటుంది అందరూ వెయిట్ భోజనాలకు రెడీ అయింది అనుకోండి పర్వాలేదు రిచువల్ అలా మానేసి అలా వెళ్ళి భోజనాలు చేసి ఎవరిదాన్ని వాళ్ళు పోతారు రిచువల్ అయిపోయింది భోజనాలకు ఇంకా గంట టైం ఉంది ఇప్పుడు మహాత్ములు ఏదో బోధిస్తారంటే అన్ని సమస్యలే వాట్ విల్ హీ టీచ్ హీ కాన్ టీచ్ ఎనీథింగ్ బికాస్ హీ జస్ట్ డెంట్ నో ఎనీథింగ్ హింస అలా ఉండకూడదు దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి ఆత్మస్వరూపం తెలుసున్నవాడు నిశంకంగా కల్పన చేసి జనులకి అవసరమైన విషయాలని చెప్పాలి ఆత్మస్వరూపం తెలియని వాడు నోరు మూసుకూరుకుంటే మంచిది నహి అనధ్యాత్మవిత్ వేదార్థతత్వం జ్ఞాతులు శక్నోతి తత్వత ఇది మనుస్మృతికారుడు వచనాన్ని శంకరులు కోర్చేస్తున్నారు తర్వాత ఒక ఒక ప్రసంగం ఉంటుంది ఇది కర్మకాండకి సంబంధించిందండి కాబట్టి వేదాంత ఆత్మస్వరూపం తెలియకపోయినా చెప్పగలుగుతాడంటే నాట్ యాక్సెప్టబుల్ కర్మకాండకి సంబంధించింది కూడా ఆత్మస్వరూపం తెలియని వాడు ఆ రిచువల్ని లెటరల్గా స్వీకరించి వాడు లిటరల్గా డివిషన్ననే బోధిస్తాడు తప్పిస్తే ఆ రిచువల్ లో ఉన్నటువంటి స్పిరిట్ ఏమిటి తెలుసుకునే సామర్థ్యం వాడికి ఉండనే ఉండదు కాబట్టి వాడి వల్ల మీకు ఉపకారం జరగనే అట్ ది బెస్ట్ మీరు రుచువల్ చేయగలుగుతారు అంతే రిచువల్ చేయడం అనే ఒక పని పూర్తవుతుంది తప్ప తత్వం తెలియకుండానే ఉండిపోతుంది కాబట్టి ఆత్మస్వరూపం తెలుసున్నవాడు మాత్రమే ఈ సమాజానికి అధ్యాత్మ విద్యను అందజేయడానికి అర్హుడవుతాడు తర్వాత వేదములో ఉండే కర్మకాండ ఉపాసనాకాండ వాటికి సంబంధించినటువంటి తత్వాన్ని తెలుసుకుందుకు అర్హుడవుతాడు ఇప్పుడు శ్రీరాముడుని గురించి ఆత్మస్వరూపం తెలుసున్నవాడు ఎలా చెప్తాడు ఆత్మసంబ ఆత్మస్వరూపంతో సంబంధం లేకుండా ఏదో ఉపాసన చేస్తున్నానని ఏదో హడావిడి చేసేవాడు అలా చెప్తాడు ఆ ఉపాసన హడావిడి చేసేవాడు ఏం చెప్తాడు అంటే సాకేతపురం పైన అక్కడనో అక్కడ శ్రీరాముడు ఇంకా ఉన్నాడు సీతాదేవి కూడా అక్కడే ఉంటుంది హనుమంతుడు కూడా అక్కడికి ఇక్కడ వెళ్ళి భూమి మండలానికి ఆయన తలుచుకున్నప్పుడు అలా ఎగిరి వెళ్ళి వస్తూ ఉంటాడు అలా ఏదో చెప్తాడు పక్కన ఆర్కెస్ట్రా పెట్టుకుని మధ్య మధ్యలో ఏదో పాట ఒకటి పాడుతూ ఉంటాడు ఈ ఆర్కెస్ట్రా ఒకటి వై ఆర్కెస్ట్రా ఇది వన్ వై వై ఆర్కెస్ట్రా ఇప్పుడు మ్యూజిక్ కావాలనుకున్నవాడు యూ విల్ ఎంజాయ్ మ్యూజిక్ ఇన్ హిజ్ ఓన్ వే మ్యూజిక్ మ్యూజిక్ విద్వాంసుడు పాడేటంటే అదో సందంగా అందంగా ఉంటుంది కానీ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి ఆ బొంగురు గుంతులతో నేనేమో మిమ్మల్ని అందరి చేత భజన చేయిస్తాననే ప్రయత్నం వై వై షుడ్ ఐ డూ దాట్ ఇన్ ది ఫస్ట్ క్లాస్ చాలా విచిత్రమైన విషయం కాబట్టి కేవలము ఆ కర్మకాండ పౌరుషాన్ని మాకు తెలుసు మేము దాన్ని చెప్పేస్తాము అంటే కూడా ఆత్మస్వరూపం తెలియని వాడికి కర్మకాండని వ్యాఖ్యానం చేయటం కూడా తెలీదు ఆత్మనిష్టలేని వాడికి పురాణాన్ని వ్యాఖ్యానం చేయటం కూడా తెలియదు వాడికంటే అదే ఆత్మనిష్ట గలవాడైతే పురాణాన్ని చూడగానే అరే ఇదంతా కల్పనయా ఇదంతా ఎడిషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్స్ ఎవడెవడో పెట్టిన ఎక్స్ట్రా పొల్యూషన్స్ కీప్ దెమిసైడ్ అని ఆ పురాణంలో ఉండే సారాన్ని తీసి చెప్తాడు కాబట్టి అనధ్యాత్మవిత్ ఆత్మవిత్ కానివాడు ఆత్మవేత్త కానివాడు ఆ వేదార్థాన్ని వేద తాత్పర్యాన్ని బోధించడానికి అర్హుడు కానేవాడు ఎందుకంటే వాడికి అల్టిమేట్ గోల్ ఆఫ్ ది శృతి వాడికి తెలీదు అల్టిమేట్ ఇప్పుడు మెకానిక్ మెకానిక్ ఉంటాడు ఆటోమొబైల్ మెకానిక్ వాడిని తీసుకొచ్చే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్ విద్యార్థులకి లెక్చర్ ఇవ్వమంటే ఏం చెప్తాడు ఐ గాట్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఏదైనా స్కూటర్ పాట అయితే తీసుకెళ్తే బాగు చేసి ఇస్తాడు కానీ వాళ్ళు ఆటోమొబైల్ ఇంజనీర్స్ విద్యార్థులకి పాఠం చెప్పమంటే ఏం చెప్తాడు ఫ్లూయిడ్ డైనమిక్స్ లేకపోతే కంపస్టన్ టెక్నాలజీ ఏం చెప్తాడు వాడికి ఏం తెలుసు కనుక లేదండి రోజు ఉప్పుతున్నాడు అంటే రోజు ఉప్పుతే ఏమైనట్టు కాబట్టి కర్మతత్వాన్ని చెప్పాలన్నా పురాణం యొక్క సారాన్ని చెప్పాలన్నా ఆధ్యాత్మవేత్త కాని వాడికి ఆ యోగ్యతే ఉండదు వాడికి తెలీదు ఇప్పుడు వాడిని పట్టుకున్న నేను ఏదో తిరుగుతున్నానని మీరు అనుకోద్దు యోగ్యత ఉండదు తెలియదు ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కడ పడితే అక్కడ ప్రతి గల్లీతో ఇంజనీరింగ్ కాలేజీ తెరిచి పారేశారు ఎన్నో పిచ్చి పిచ్చి కాలేజీలు నేను పాఠ చెప్పి ఎవడో ఉన్నాడు కావండి వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ సబ్జెక్టు మీరు ఏది చెప్తా అన్నా మిమ్మల్ని వెంటనే వాళ్ళు అపాయింట్ చేసేసుకుంటారు మీరు ఏది చెప్తా ఎందుకంటే అసలు ఏది చెప్పేవాడు ఎవడు లేడు అక్కడ తర్వాత మీరు ప్రైవేట్ చెప్తానంటే వాళ్ళు వచ్చేస్తారు పాఠాన్ని ఎందుకంటే పాఠం చెప్పేవాడు ఎవడు ఆ ఇంజనీరింగ్ కాలేజీలోకి ఆటోమెకానిక్ని తీసుకెళ్ళి పాఠం చెప్పారా అంటే వాడు చెప్పేస్తే ఎలా ఉంటుంది శోభ మన అధ్యాత్మరంలో అంతకంటే అద్భుతంగా ఏం లేదు ఓ రకంగా చెప్పాలంటే అంచేతనే వీఆర్ ఫేసింగ్ సీరియస్ క్రైన్ క్రైసిస్ దెర్ ఈజ్ ఎ క్రైసిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దెర్ ఈస్ ఎ క్రైసిస్ ఆఫ్ క్యారెక్టర్ ఈవెన్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ దెర్ ఈజ్ ఎ క్రైసిస్ నథింగ్ షార్ట్ ఆఫ్ క్రైసిస్ కారణం ఏమిటంటే తత్వాన్ని తెలిసి చెప్పివడేవడు లేడు అసలు అక్కడ దట్స్ వై వీ హ్యావ్ ఎ క్రైసిస్ ఆఫ్ క్యారెక్టర్ ఈవెన్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ యా ఇప్పుడు తిరుపతి దేవస్థానం ఉందనుకోండి వాళ్ళు ఏదైనా ఇంకో కళ్యాణ మంటపం కట్టమంటే ఎందుకండి కళ్యాణ మంటపం ఏం చేస్తావు కళ్యాణ మంటపం ఎవడు కళ్యాణం చేస్తారు ఏవో మ్యారేజ్ మ్యారేజ్లు చేసుకునే వాళ్ళకి ఇక్కడ రాజేశ్వరి కళ్యాణ మంటపం ఉంది ఆ పక్కన ఇంకో కళ్యాణ మంటపం ఉంది తిరుపతి దేవస్థానం వాళ్ళు వచ్చి ఇక్కడ ఇంకో కళ్యాణ మంటపం ఎందుకు కట్టడం వాట్ ఫర్ కట్టమంటే వాళ్ళు పరుగులు వేసుకుంటూ వచ్చి కట్టేస్తారు ల్యాండ్ కొనేసి వాడిని భాగవతం పుస్తకం ప్రచురించమంటే వాడికి అసలు పట్టను కూడా పట్టదు దాన్ని ఆ బైండ్ చూసి తీరాలి మీరు వాడు ఉపయోగించే కాగితం దాని మీద వాడు చూపించే ప్రేమ సవత ప్రేమ అంతా ఎలా ఉంటుందో అదంతా చూపిస్తారు దాన్ని వాడికి ఏమి ఇంట్రెస్ట్ ఉండదు దాని చూస్తే తెలిసిపోతుంది ఇట్ ఈస్ అ క్రైసిస్ ఆఫ్ క్యారెక్టర్ ఇన్ టీటీ వై because the religion is like, became like that it's a crisis of character karma aitunte atmattwam teliyina vallu andaru baileri po oka profession kinda vallu vyakhyanalu cheskuntopu potunte alage untundi bhakti ante oka manushine oka dvipa pashu ne aaradhinchatan sthayika digadarachar bhakti ni nee dehanne nee deham devudu kaakapothe inkodari deham devud ela avutnadaya ఒక దేహరూపాన్ని దేవుడు అనే అని భావించే స్థితికి దిగజారిపోయింది సమాజం దేహం దేవుడు ఎలా అవుతుందండి పాంచభౌతిక దేహం అనే శాస్త్రం చెప్పే మాటకి సమాజంలో ఉండేదానికి ఏమీ సంబంధం ఉండదు నాకు విదూరంగా అనిపిస్తుంది ఇప్పటికొ యాభై సార్లు చెప్పు ఉంటాను అయినా కూడా నాకు అలా విప్పారిపోయి నేను ఆశ్చర్యపడిపోతూ ఉంటాను ఏటో తెలుసిన వాడు ఇంత శివలింగం ఎక్కడ పెట్టి ఉమ్ముతాడండి దాన్ని వామిట్ చేస్తాడండి అది ఆత్మలింగం అని పేరు పెడతాడు ఆత్మలింగం అంటే వట్ యూ బై ఆత్మలింగం వట్ యూ మీన్ బై వాళ్ళ దగ్గర తలదించుకోవాల్సి వస్తుంది మార్క్సిస్ట్ గ్రూప్స్ ఇవన్నీ కూడా వాళ్ళ ముందు తలదించుకోవడం తప్ప వేరే గతి స్థితి మనకు కల్పించి పెట్టారు వట్ యూ మీన్ బై దాట్ వాట్ డస్ మీన్ వాట్ ఈజ్ ఇట్ ఉన్న మహ శివా ఉన్నమా శివా అని అలా వామిట్ చేస్తాడు అదే ఓ గ్లాసుల్లో పెడతాడు అది అందరూ దండాలు పెట్టుకుంటారు వాటి వాటి దండం పెట్టవచ్చు సర్వం కల్విధం బ్రహ్మ అది వేరే సంగతి సో అనధ్యాత్మవిత్ అన్నవాడు వాడు ఆత్ వాడు ఆ పరమాత్మను గురించి మాట్లాడడానికి కూడా వాడికి యోగ్యత ఉండదు తెలియదు వాడికి తెలియని మాట్లాడితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది నహీ అనధ్యాత్మవిత్ కశ్చిత్ क्रियाफल मुश्नुते अभी मनुस्मृति कार वचन अनाध्यात्मित कशित आत्मतत्व तेलने वा सर क्रियाफल न उपाशुते क्रियाफल पद वाक्य क्रियाफल पे अर्थमेटी अंत कर्म फल पड़ना अंत अर्थव अदे अर्थ అంటే మరి కర్మ చేసేవాడికి కర్మఫలం లభిస్తుంది కదా అంటే నువ్వు ఏది కర్మఫలం అనుకుంటున్నావో అది కర్మఫలం కానీ కాదు ఎలాగంటే ఇప్పుడు కోరికతో మీరు పూ కర్మ చేశారనుకోండి ఆ కోరిక తీరింది అనుకోండి అది కర్మఫలం నువ్వు అనుకుంటున్నావు అది కర్మఫలం కానే కాదు ఎందుకంటే అది మిథ్యా మిథ్యా రూపం వీడు కర్మఫలం వీడు ఇప్పుడు వీడికి కొడుకు పుట్టేడండి వీడు ఏదో పుత్రకామేష్టం ఏదో చేసేది కొడుకు పుట్టేడండి ఆ కొడుకు కర్మఫలం అనుకుంటాడు ఈ కొడుకు తండ్రి వ్యవహారం సత్యమా మిథ్య